సంకీర్తన ఎనభై ఏడు పరుల సేవలు చేసి బ్రతికిరట సిరివరు దాసులై సిరులందుటరుదా కోరి ఒక నరుని గొలిచిన వారలు దీరులై సలిగల తిరిగేరటూరి బ్రహ్మాండ కోట్లేడి వాణి వారలిటా జనవరుల చేకొన్న తుమ్మెద చేపడ్డ కీటములు ఆకడ తుమ్మెదలయ్యీనట శ్రీకాంతుని పాదసేవకు లఘుబారలు ఏ కులజులైనా ఎక్కువ టరుదా ధరణీశునాజ్ఞల తమ దేశములందు సిరుల నాణెపు ముద్ర చెల్లీనట ఇరువెంకటాద్రి శ్రీదేవుని ముద్రములు ధరియింపగ వింతట చెల్లు